गणपतिमहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्प आनन्मोिशेद साधन श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरपरा ओं सहना सहनू भुन तो సహ వీర్యకైస్ అవధీతమస్షావహై ఓ శాంతి శాంతి శాంతి తస్యురే రద్దక్షిణ పక్ష సాత్తర పక్ష ఆదేశ సర్వాిపుచ్ఛం ప్రతి ఆ మనోమయానికి పుస్తకంలో ముద్రించి ఉన్నదా లేకపోతే శబ్ద రూపంగా చెప్పబడేదా శబ్దము అంటే విషయము అంటారు ఆబ్జెక్ట్ విషయము చూడండి కంటికి విషయము రూపం చెవికి విషయము శబ్దము విషయము విషయము అంటే బాహ్యమునందు ఉండేది కదా మనస్సు బాహ్యమునందుండే విషయాలతోటి సంపర్కాన్ని చెందుతూ ఉంటుంది కాబట్టి విమాంసుకులు ఏమన్నారంటే బాహ్యమునందుండే శబ్దమే వేదము అన్నారు శంకరులు అంటారు అరే శబ్దమే వేదమంటే నువ్వు వేదాన్ని విషయంగా నువ్వు స్వీకరిస్తే విషయములు అనిత్యము విషయాలు అలా పుడుతూ పోతూ ఉంటాయి నీ వేదం కూడా అనిత్యమైపోతుంది పైగా మానస జపం కుదరదు అది మనస్సులో అరూఢమైతే మానస జపం కానీ జపం కుదరదు ఇంకా మానస జపం అనేది కుదరకుండా పోతుంది అని అంటున్నాను అంటే వాడు అంటాడు స్మృతి రూపంగా తీసుకోవచ్చు కదా నిన్న నేను మీకు మనం చేశాను మానసంగా మంత్రాన్ని జపం చేయము మంత్రం బయటే ఉంటుంది శబ్దరూపంగాను ఆ శబ్దాన్ని విన్నప్పుడు దాని స్మృతి ఉంటుంది స్మృతికి ఆవృత్తి చెప్తాము అని కాబట్టి మంత్రమును జపము చేయము అంటే అర్థం ఏం చెప్పాలి మంత్రము యొక్క స్మరణాన్ని ఆవృత్తి చేసుకోవాలని చెప్పాలి అంటే అది ముఖ్యార్థం పోయి గౌణార్థంలో పడింది అక్కడ ఉన్నాం అర్థమే గుర్తొచ్చిందా మీకు ప్రకరణం సో అందాము అక్షర విషయ స్మృత్యావృత్యా మంత్రావృత్తి సార్ ఇది చే ముఖ్యార్థా సంభవాత్ ఇప్పుడు స్మృతి ఉంది స్మృతిలో ఒక విషయం ఉంటుంది ఆ ఆబ్జెక్ట్ ఉంటుంది ఏమిటి ఆబ్జెక్ట్ అక్షరము సో రామ అన్నప్పుడు రా పుట్టి నశించిన రా స్మృతి ఉండి ఆ స్మృతి మహాతోటి జోడించి అప్పుడు మీకు శాబ్దబోధ కలుగుతుంది రామహ అనే శబ్దానికి శ్రీరాములు అర్థము అనే జ్ఞానం కలుగుతుంది దాన్ని శాబ్దబోధ అంటారు సో ఆ విధంగా వాళ్ళు చెప్తారు మీమాంసకులు వైయాకరుణులు ఆ విధమైన మాటలు మాట్లాడతారు సో అలాగే ఇక్కడ కూడా ఆ స్మృతి ఉంటుందా ఆ స్మృతికే ఆవృత్తి అని ఆవృత్తి అంటే రిపిటేషన్ చేయటం దానికే కాబట్టి ఆ రకంగా మానస జపాన్ని మేము కుదురుస్తాము అంటే ఆయన బాణ్యవనులు చెప్పింది అది ఇక్కడ సరికాదు అది నా ఎందుకని ముఖ్యార్థ అసంభవాలు వేదవాక్యమునకు ముఖ్యార్థాన్ని చెప్పడం మానేసి గౌణార్థాన్ని చెప్పాల్సి వస్తుంది ఎక్కడో గతి లేకపోతే చెప్పచ్చు ఆదిత్య రూపాయిత్యాది స్థలాల్లో యూపము అంటే పోస్ట్ ఈ పోస్ట్ ఆదిత్యుడు అని ఉండేది ఆదిత్యో యూపహ ఆదిత్యుడు అంటే అంతరిక్షంలో అక్కడెక్కడో దూరంగా ఉన్నాయని యూపం అంటే మన ముందు ఉండే ఈ ఈ కట్టెని పట్టుకుని ఆదిత్యుడు అంటారు అంటే అది ముఖ్యార్థం కుదరదు ముఖ్యార్థం ఎలా కుదురుతుందండి ముఖ్యార్థం ఇదేమో ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు అది ముఖ్యార్థం కుదరదు ఏదో మనస్సులో పెట్టుకుని చెప్పామని అర్థం చెప్పాలి అలాగే ఆదిత్య సదృశో యూపహ అని అక్కడ ఆదిత్య శబ్దానికి ఆదిత్య సదృశే లక్షణ ఆదిత్య సదృశ ఆదిత్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో యూపం అలా ప్రకాశిస్తోంది అని ఆ సామ్యాన్ని పురస్కరించుకుని సదృశార్థంలో ఆదిత్య శబ్దాన్ని ప్రయోగించారు లక్షణ చెప్పుకోవాలి లక్షణ అంటే సెకండరీ మీనింగ్ చెప్పుకోవాలి ఎంప్లాయిడ్ మీనింగ్ చెప్పుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఎంప్లాయిడ్ మీనింగ్ చెప్పాల్సి వస్తుంది ముఖ్యార్థం కుదురితే ఎంప్లాయిడ్ మీనింగ్ చెప్పకూడదు ముఖ్యార్థం కుదర్ని చోట ఇంప్లాయిడ్ మీనింగ్ అన్నింటికీ ఎంప్లాయిడ్ మీనింగ్లు చెప్పేస్తే అసలు అసలు పోతుంది అగ్నిహోత్రం చే అగ్నిహోత్రం చేయమన్నారు అనుకోండి ఆహుతులు ఏమన్నారు అనుకోండి నేను మనసులో అనుకుంటే ఆహుతులు ఇచ్చినట్లయినా అలాగేదో లక్షణార్థం చెప్పిస్తే ఇంకా కర్మే ఉండదు కాబట్టి గతి చోట ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి అన్యార్థాన్ని చెప్పాలి కానీ ప్రతి చోట అలా చెప్పకూడదు ఆయన ఆ ముఖ్యార్థానికి సంబంధించిన వాక్యాన్ని చూపిస్తున్నారు అందాము త్రిప్రథమా ఇది ఇది రుగావృత్తి శ్రూయతే ఒక విశిష్ట కర్మలో ఎదురువైన మంత్రం ఏది ఒక కర్మలో ఏమని చెప్పారంటే ప్రథమ మంత్రము రుక్ అంటే మంత్రం మొదటి మంత్రము రెండో మంత్రము ఉన్నాయి సో మొదటి మంత్రము ప్రథమ రెండో మంత్రం ఉత్తమ ఉన్నవి రెండే ఉన్నవి రెండే అన్నప్పుడు రెండో మంత్రమే ఆఖరి మంత్రం అవుతుంది కాబట్టి దానికి ఉత్తమ పేరు సో ఈ మొదటి మంత్రం ఉన్నది ఈ మొదటి మంత్రాన్ని మూడుసార్లు ఆవృత్తి చెయ్యి మనస్సులో మూడు సార్లు దాన్ని జపం చేయి అదేదో ఉంది మంత్రం అక్కడ రెండో మంత్రాన్ని కూడా మనస్సులో మూడు సార్లు జపం అనే విధిది త్రిప్రథమాన్వాహ మొదటి మంత్రాన్ని త్రిహి అన్వాహ అధ్వనుడు ఎవరో చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళు మనస్సులో మూడు సార్లు జపం అలాగే రెండో మంత్రాన్ని కూడా అని వాక్యం ఉన్నది ఇప్పుడు ఇక్కడ రుక్కుని ఆవృత్తి చేయాలి దుక్కుని ఆవృత్తి చేయాలంటే ఘటాన్ లాగా ఘటన ఎలాగైతే బాహ్యము నుండి ఉండే విషయము అలాగే మంత్రం కూడా బాహ్యము నుండి మీరు అర్థం చెప్తే దానికి ఆవృత్తి కుదరదు దీనికి ఆవృత్తి ఏం చేస్తారండి ఘట దీనికి ఆవృత్తి దీన్ని రిపీట్ చేయండి ఘటాన్ని రిపీట్ చేయండి ఏం రిపీట్ ఉన్నది ఓ ఘటం ఉంది ఘటమో ఓ ఘటమో ఓ ఘటం ఇక్కడ ఇంకో వంద ఘటాలు తీసుకొచ్చి పెట్టినా దీన్ని రిపీట్ చేయడం ఎలా స్ ఎ పార్ట్ సో విషయ రూపంగా వేదాన్ని స్వీకరిస్తే మంత్రాన్ని స్వీకరిస్తే దానికి ఆవృత్తి కుదరదు కాబట్టి అదే మనోవృత్తి రూపమైనది అంటే చక్కగా ఆవృత్తి చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యార్థాన్ని చెప్పాలి కాని ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి మనోవృత్తి రూపమైనది మన ప్రమో చెప్పారనుకోండి ఇక్కడ ముఖ్యార్థం కుదురుతుంది అది విడిచిపెట్టి గౌణార్థాన్ని ఏదో స్మృతి అని ఇదని ఇదని గౌణార్థం చెప్పడంలో న్యాయము లేదు ఇంతకీ మంత్రము అంటే మనోవృత్తి రూపమైనదే మంత్రము అది వ్యవస్థ అని దాన్ని చెప్తున్నాను తర్వాత రుచ అవిషయత్వేషయ స్మృత్యా వృత్తౌ అక్కడ రుచ అవిషయత్వేనుందా రుచ విషయత్వేనుందా ఆవుందా అవిషయత్వేనుందా ఓకే సో मा तद्षयस्मृतिया वृत क्रीय दिप्रथमागृत्ति मुख्यो चोदि पैतक्ता सै इुक्टे అది మనోవృత్తి రూపమైనది కాదు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఔట్ సైడ్ అని మీరు అర్థం చెప్తే రుచహా అవిష చెప్తే మనోమయ కోశంలో అది కాదు అని మీరు అర్థం చెప్తే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఆవృత్తి బాహ్యముందు ఉన్నదానికి కుదరదు గనక తద్విషయ స్మృత్యావృత్తౌచక్రియమాణాయా ఆ శబ్దము బయట ఉంటుంది మంత్రము దాని యొక్క స్మృతినే వీడు ఆవృత్తిని చేయాల్సి వస్తుంది అలా చేసినట్లయితే త్రిప్రథమాహ అనే చోదన ఉన్నది విధివాక్యం మూడు సార్లు ఈ మంత్రమును ఆవృత్తి చేయవలను అనే విధివాక్యంలో ఋగావృత్తి కుదరదు గనుక ఋక్కు బయట ఉంటే ఆవృత్తి చేస్తారు ఋక్కుకి ఆవృత్తి కుదావృత్తి ముఖ్య అర్థోదిక పరిత్యక్త సార్ రుక్కుని ఆవృత్తి చేయవలను అని రుడావృత్తిని ముఖ్యార్థంగా చెప్తేమే దాన్ని విడిచిపెట్టేయాలి ముఖ్యార్థంగా చెప్పినట్లయితే బాహ్యమునందుండే రుక్కు యొక్క ఆవృత్తి కుదరదు కనుక త్రిప్రథమన్వాహ అనే చోదన వాక్య చోదన అంటే విధి మ్యాండేట్ మ్యాండేట్ సెంటెన్స్లో ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి ఇక్కడ రుక్ అంటే రుక్కు యొక్క స్మరణ అనే అర్థాన్ని చెప్పుకుని ఆ విధంగా దానికి మూడు సార్లు జపం చేయుటా అనేవి అలా పుసిగించాల్సి ఉంటుంది సో ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం ముఖ్యార్థాన్ని వేదిరిపెట్టి అముఖ్యార్థాన్ని అంటే గౌణార్థాన్ని స్వీకరించాల్సి వస్తుంది అది తప్పది తర్వాత తస్మాత్ మనోవృత్యుపాధి పరిచ్ఛిన్నం ఆత్మవిజ్ఞానం మంత్ర ఇది మనోమృత్యుపాధి పరిచ్ఛిన్నం ఒకసారి చూడే ఈ పుస్తకం గీతా చూడ ఎందుకంటే చాలా మంది దగ్గర ఈ పుస్తకం ఉంది కనుక ముఖ్య ఓకే దొరికింది అండి ఓకే తస్మాన్ మనోవృత్యుపాధి పరిచ్ఛిన్నం మనోవృత్తినిష్టం ఆత్మ చైతన్యం అనాది నిధనం యజుశబ్ద వాచ్యం ఆత్మ విజ్ఞానం మంత్ర ఇది ఆ మధ్యలో ఉన్న విశేషణాలు ఇంతకు ముందు వచ్చాయి ఇంతకుముందు వెళ్లేదు ఇవన్నీ యజుహు అనే శబ్దం చేసి చెప్పబడేది మనోవృత్తినిష్టమై ఉండేది ఈ వ్యవస్థ ఇంతకు ముందు క్లాసులో వెళ్ళాయి అది చెప్పిన ఆత్మవిజ్ఞానం మంత్ర ఇది కొన అవన్నీ మీరు చెప్పుకున్న అర్థం మీకు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి మంత్రాలంటే అర్థమేమిటి మంత్రశబ్దానికి అర్థమేమిటంటే బాహ్యమునుండే శబ్దము కాదు బాహ్యము శబ్దమే మంత్రము అవ్వన్నట్లయితే ఆ శబ్దం విషయమైపోతుంది విషయము దృశ్యము జడము వినశ్వదము అవుతుంది మరి వేదాలకు ఆ రకమైన అవస్థని నువ్వు అంగీకరిస్తావా కాబట్టి అయితే మరి మంత్రాలకు అర్థమేమిటి ఆత్మవిజ్ఞానం మంత్ర అక్కడ ఉంది కదా మీకు ఆ వాక్యం మంత్రాహ ఆత్మవిజ్ఞానం అనేది ఆత్మా అనున్నది విజ్ఞానం అంటే చైతన్యం అనర్థం విజ్ఞానం అంటే చైతన్యం సో ఆత్మ చైతన్యమే మంత్రములు అనబడతాయి ఆత్మచైతన్యమే మంత్రం ఏమిటండి ఆత్మ చైతన్యం మంత్రం ఎలా అయింది అంటే మనోవృత్ుపాధి పరిచ్ఛిన్నం ఆత్మ ఇప్పుడు ఇది ఎలాగంటే నెక్లెస్ అనగా బంగారమే ఏమిటండి నెక్లెస్ అంటే బంగారం ఎలా అయింది ఒక పర్టికులర్ షేపు చేత పరిచ్ఛిన్నమైన బంగారమే కుదిరిందా లేదా అలాగే మంత్రములు అనగా ఆత్మవిజ్ఞానమే ఎలాగండి అంటే యజుస్సంకేత విశిష్టమైనది యజుశబ్దవాచ్యమైనది తద్భావ భావితమైనది మనోవృత్తి ఎందు ఆరూఢమయ్యి ఆ మనోవృత్తికి ఆ ఆకారాన్ని కల్పించినది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నామే ఆ విధమైన మనోవృత్తి ఉన్నది ఆ మనోవృత్తిలో సారూపంగా ఏముంది చైతన్యం ఉంది తెలివి ఉంది నీరు తరంగం అయిందండి తరంగం అయ్యేప్పటికీ తరంగంలో ఏముంది సార రూపంగా నీరుంది అలాగే యజుహు లేకపోతే అనే మనోవృత్తి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ మనోవృత్తిలో సారభూతంగా ఏముంది ఆత్మ విజ్ఞానమే అంటే ఆత్మస్వరూపమైన జ్ఞానస్వరూపమైన ఆత్మయే గలదు కాబట్టి ఒక విశిష్టమైన డిజైన్ లో రిఫ్లెక్ట్ అయిన బంగారమే నెక్లెస్ అన్నట్లుగా సో లుక్ ఒక సంకేతము చేత లేకపోతే యజుహు అనే సంకేతము చేత చెప్పబడి ఆ మంత్రరూపంగా మార్పును చెందిన మనోవృత్తి గలదో ఆ మనోవృత్తి ఎందు దాంతో ప్రతిఫలితమై తద్రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఏ ఆత్మ చైతన్యము గలదో అది ఏ మంత్రములు చెప్పారు కాబట్టి మంత్ర సర్వము ఆత్మ చైతన్యం ఉంది ఉందండి ఘటము అంటే ఘటావచ్ఛిన్న చైతన్యమే ఘటం అలాగే మంత్రములు అంటే కూడా మంత్ర విశిష్ట మంత్రత్వావచ్చిన్న చైతన్యానికే మంత్రములు అంటే కాబట్టి మంత్రములు అనేవి మనోమయంలో ఉంటాయి ఈ మనోమయము ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మవిజ్ఞానమే మంత్రములు ఎటు ఆత్మవిజ్ఞానం నిర్విశేష ఆత్మవిజ్ఞానం శుద్ధ ఆత్మవిజ్ఞానం కాదు ఆ శుద్ధ ఆత్మవిజ్ఞానము ఒకనొక విశిష్ట మనోవృత్తి రూపంగా ప్రకటమైనప్పుడు ఆ విధంగా ప్రకటమైన ఆత్మవిజ్ఞానానికి మంత్రములు అంట ఇప్పుడు రెండు మోసలు తీసుకుంటారు ఓ మోస మనిషి మోస మనిషి ఆకారంలో ఉండే మోస ఇంకో మోస కుక్కల ఆవు ఆకారంలో ఉండే మోస రెండు మూసలు ఇలా పెడతారు బంగారాన్ని కరిగించి ఈ మూసలోనో పోస్తాను ఈ మోసలోనో పోస్తాను లోహాన్ని కరిగించి ఆ మోస పైన ఉన్న మట్టి ఉంది మోసకి పైన మట్టి ఉంటుంది ఆ మట్టి అంతా వెరక్కొట్టేస్తాను వెరక్కొట్టేస్తే ఇప్పుడు ఏమంటానో తెలిసిన మనిషి ఆవు అంటాను మనిషి ఆవు అసలు బంగారం ఎక్కడికో పోయింది అది ఎక్కడా పిక్చర్లో లేదు ఏం మిగిలింది మనిషి ఆవు మిగిలింది ఎవండి మనిషి ఆవు ఎక్కడి నుంచి వచ్చేయండి బంగారంలో ఉన్నవే వచ్చాయా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి మనిషి అవు ఏమన్నా మీరు తీసుకోవడానికి ముందు కరిగించింది ఏమిటది మనిషే అవదే అది బంగారం అదే ఇక్కడ పోసారా లేకపోతే ఇంకేదైనా పట్టుకోవచ్చు దాంట్లో దానికి ఏదైనా జోడించారా ఏదో మంత్రం వేశారా దానికి ఈ కరిగించిన దాంట్లో లేని మనిషి ఇక్కడికి వచ్చేటంటే మంత్రయాణ వేశారా ఏమీ ఏమీ కదా అదే బంగారం ఎక్కడే పోసారో ఇక్కడ పోసారు కదా మరి మనిషి అవెక్కడించి వచ్చింది అంటే ఇప్పుడు మీ మనస్సు దానిని వస్తురూపంగా చూడడం మానేసి నామరూపాత్మకంగా చూడడం ప్రారంభించింది అని అర్థం సో ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి ఆకారం చేత పరిచ్ఛిన్నమైన బంగారానికి మనిషి పేరు మరో రకమైన ఆకారం చేత పరిచ్ఛిన్నమైన బంగారానికి ఆవు అని అలాగే ఒక విశిష్ట పద్ధతిలో ఉండే మనోవృత్తికి శబ్దాకార వృత్తికి మంత్రములోని పేరు మరో విశిష్ట ఆకారంలో ఉండే శబ్దాకార వృత్తికి సినిమా పాటలోని పేరు ఇంకో మనోవృత్తి ఆకారంలో ఉండే శబ్దాకార వృత్తికి మరో కబుర్లు అని పేరు మొత్తానికి అన్ని మనోమయంలోనే ఉంటాయి ఆ మనోమయ కోశంలో భాషించే సర్వము ఆత్మ చైతన్యము మాత్రమే ఆయా రూపములను పొంది ఉన్న ఆత్మచైతన్యం మాత్రమే అది సరే నేను ఇక్కడ లేపాక్షి అని ఉంది ఆ లేపాక్షి షాప్కి వెళ్ళాను ఏదో అనుకోకుండా గాలివాటంగా వెళ్ళాను ఆ లేపాక్షి షాప్ ఆ షాప్ లో బ్రాస్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఆ ఐటమ్స్ పక్కనే వాళ్ళు తయారు చేసి మూసలు కూడా ఉన్నాయి దాని పక్కనే బ్రాస్ ఉంది అన్ని అక్కడే ఉన్నాయి సో ఈ బ్రాస్ ఏమో తీగల రూపంగా ఉంది తీగల రూపంగా దాని తీగలుగా ఉంటుంది దాన్ని ఏమో వేస్తాడు ఆ క్రూసుగుల్లో పెట్టి కొలిమిలో పెడతాడు పడితే ఆ కరిగిపోయి బ్రాస్ లిక్విడ్ వస్తుంది పక్కనే ఒక డజన్ మూసలు ఉన్నాయి ఈ పక్కనే బొమ్మలు ఉన్నాయి రెండు వందల బొమ్మలు ఉన్నాయి ఈ రెండు వందల బొమ్మలు ఈ బ్రాస్ నుంచే వచ్చేంతే ఊరికే మూసలు మార్చేడు అంతే వాడి దృష్టిలో అన్నీ బ్రాసే మన దృష్టిలో ఇది కృష్ణుడు ఇది శివుడు ఇది క్రీస్ క్రీస్తు బొమ్మలు కూడా పెడతారు ఈ మధ్యన క్రీస్తు కొనేవాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు కదా క్రాసులు ఏవేవేవేవో ఉన్నాయి రకరకాలు ఉన్నాయి నాకు అమెరికాలో మిత్రుడు ఒకతను క్రిస్టియన్ మిత్రుడు ఒకతను ఉన్నాడు అందుకోసం నేను ఒక క్రాస్ లాంటి బ్రాసు ఒకటి కొని ఇచ్చాను సంతోషిస్తాడు సో ఆ సందర్భంలో చూసాను దాంట్లో కృష్ణుడు శివుడు రాముడు చాలా ఉన్నాయి వాడు నేను క్రాస్ కొంటూ ఉంటే వాడు ఆశ్చర్యపోయాడు వీడు వీడు క్రాసుకుంటాడు ఏమిటి వీడు రాముడే కృష్ణుడు కూడా మానేశాను సో ఇదంతా ఎందుకు చెప్పారంటే క్రాస్ అయినా రాముడైనా అన్నీ ఒకటే కదండీ అన్నీ బ్రాసేగా అలాగే మనోమయ కోశంలో ఒక విశిష్టమైన ఆకారంలో ఉందే మంత్రం అని మీరు పేరైతే పెట్టారు కానీ అది ఆత్మవిజ్ఞానం కంటే భిన్నంగా ఏమన్నా ఉందా ఏమి తర్వాత ఏ వంచోపత్తి కాబట్టి వేదములు నిత్యములు నువ్వన్నావే నువ్వు ఈ విధంగా వేదములు నిత్యం ఉంటాయి అసలు జ్ఞానం నిత్యం జ్ఞానానికి పుట్టుక ఉండదు జ్ఞానానికి పుట్టుక అనే ప్రసక్తి ఉంటుంది జ్ఞానం నిత్యం జ్ఞానం డిస్కవర్ అవుతుందే కానీ జ్ఞానానికి పుట్టుక ఉండదు ఎందుకంటే జ్ఞానానికి పుట్టుక ఉందనుకోండి జ్ఞానానికి పుట్టుక ముందే ఉంటుంది అజ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం తెలియబడుతుందా తెలియబడదా తెలియబడుతుంది అంటే జ్ఞానం ఉందన్నమాట కాబట్టి ఇంక జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి డిస్కవరీయే కవర్ తీసేయడమే ఉంటుంది కానీ పుట్టడం ఉండదు అది జ్ఞానం యొక్క స్వరూపం అది ఎనీవే సో వేదములు నిత్యము అంటే వేదములు మనోవృత్తి ఎందు విశిష్ట ఆకారంలో ఉంటాయి ఆ విశిష్ట మనోవృత్తి ఆకారము ఆత్మ చైతన్యమునందు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనోవృత్తి అవచ్ఛిన్నమైన ఆత్మచైతన్యమే వేదములు అన్నట్లయితే ఆత్మచైతన్యం నిత్యం గనక తద్రూపంగా తదాత్మ ఆ వేదములు నిత్యం అవుతాయి నిత్యం అంటాననుకోండి దాని అర్థం ఏంటి బంగారం రూపంగా నిత్యము అని గోల్డ్ రూపేణ నిత్య ఆ నామరూపేణా నామరూపరూపేణా నిత్య నామరూపాత్మకంగా నిత్యం నెక్లెస్ గోల్డ్ రూపంగా నిత్యం అలాగే వేదములు కూడా ఆత్మ చైతన్య రూపంగా నిత్యము అని చెప్పాల్సి ఉంటుంది అలా నిత్యత్వం కుదురుతుంది కానీ ఆత్మ చైతన్యాన్ని పక్కన పెట్టేసి నువ్వు దానికి ఏదో నిత్యత్వం నిలబ నిలబడదా ఉంటే నిలబడదు అంటున్నారు ఆయన కళ్ళు తిరిగిపోతాయి ఈ మాటలు వింటాయి వాళ్ళ అధ్యతనే ఏం చేశారంటే శంకరులు అంటే ఓ విగ్రహం పెట్టేసి ఓ అభిషేకం చేసి దానం పెట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంకా భాష్యాల్లోకి వాటిలోకి వెళ్ళరు వెళ్ళారంటే అంత అంత ఇబ్బందుల్లో పడిపోతారు తర్వాత అన్యథ అన్యథా విషయత్వే రూపాధిపత్ అనిత్యత్వం సార్ అన్యథ అలా కాకుండా ఆత్మ చైతన్యములో దానికి నువ్వు ప్రవేశపెట్టకుండగా అది విషయము అంటే శబ్ద రూపరసస్పర్శ గ్రంథములు అని ఐదు విషయాలు ఉన్నాయి ఆబ్జెక్ట్స్ ఐదు ఉన్నాయి దాంట్లో ఒకటిది ప్రింట్ చేస్తే రూపమైంది మంత్రం కింద చెప్తే శబ్దం సో ఆ విధంగా నువ్వు దాన్ని విషయము అని కనుక పెట్టు కూర్చుంటే అది రూపం ఎలాగైతే అనిత్యమో శబ్దం కూడా అనిత్యమే కనుక వేదములు అనిత్యం అయిపోతాయి నైత్యుక్తం అది సరికాదు వేదములు అనిత్యములు అని చెప్పడం సరికాదు కదా వేదములు జ్ఞాన రూపములు కనుక నిత్యము ఏమంటే వేదం పుస్తకం నిత్యమా వేదము జ్ఞాన రూపంగా నిత్యమా జ్ఞానరూపంగా నిత్యం జ్ఞానరూపంగా అంటే ఆత్మ చైతన్యంలో ఉంటుందా బయట బీరువాలో ఉంటుందా ఆత్మ చైతన్యంలో ఉంటుందా లైబ్రరీలో ఉన్నది జ్ఞానం ఉంటుందండి బుద్ధి ఉండాలి సో లైబ్రరీ సహకరిస్తున్నది వేరే సంగతి కాబట్టి ఆత్మ చైతన్యంలో దానిని నీవు ప్రతిష్ట చేస్తే దానికి నిత్యత్వం వస్తుంది గాని జ్ఞానరూపేణా నిత్యత్వం వస్తుంది గాని తనంత తానుగా విషయ రూపంగా దానికి నిత్యత్వము ఉండదు కాబట్టి అలాగా చెప్పకూడదు సర్వే వేదా ఎత్రైకంభవీ సమానసీన ఆత్మా జనామితి శ్రుతి ఇతిశ్రుతి నిత్యాత్మనా ఏకత్వం బ్రువతి యుగాదీనాం నిత్యత్వే సమంజసనా అనే మాట లేదు అండి అంటే అది మంత్రం మంత్రాన్ని కోట్ చేస్తున్నారు ఆయన చేస్తున్నప్పుడు మంత్రంలో ఓ సగం కోట్ చేస్తారు మొత్తం మంత్రాంతా కోట్ చేశారు కదా ఆ సగం దాన్ని కొంత విరిచి కొట్టి చేస్తారు ఆ విరవడంలో మీ దగ్గర మానసీన ఆత్మ దగ్గర విరిచారు అవునా మా దగ్గర మానసీన ఆత్మా జనా అక్కడ విరిచారు ఆ మంత్రంలో ఉంది జనానాం అనే మాట ఇంకా ఉంది కూడా జనాం ఉంటేనే శోభ ఎందుకంటే సర్వ ప్రాణుల యొక్క ఆత్మదని చెప్తున్నారు అక్కడ సరే సో ఆ మంత్రం ఏమని చెప్తోందంటే ఎత్ర సర్వే వేదా ఏకంభవంతి దేని ఏ ఆత్మ చైతన్యం ఉన్నందు ఏకం వేదా ఏకంభవంతి వేదములన్నీ ఏకమైపోతాయి విలీనమైపోతాయి ఇప్పుడు ఈ బ్రాసు బొమ్మలు రెండు వందల బొమ్మలు ఉన్నాయండి ఈ బ్రాసు కరిగించిన బ్రాస్ ఈ కరిగించిన బ్రాస్ ఆ బొమ్మలన్నీ ఏకమైపోతాయి యాజ్ మోల్టన్ బ్రాస్ దే ఆర్ ఆల్ వన్ ఏకమైపోవడం అంటే అది ఏకం పాకం అంటే అది దే ఆర్ ఆల్ వన్ యాజ్ మోల్టెన్ సావేద పండితుడు యజుర్వేదంలో మళ్ళీ సంహిత అది బ్రాహ్మణం నీ లాగా ఎవేవో భేదాలు మీరు లక్ష భేదాలు చెప్పొచ్చు కానీ ఈ భేదములన్నీ కూడా ఆత్మ చైతన్య రూపంగా ఒక్కటైపోతాయి సహ ఆత్మ ఆత్మ చైతన్యము మానసీన అది మనోవృత్తుల రూపంగా మనస్సుకి సాక్షిగా ఉంటూ మనస్సును ప్రకాశింపజేస్తూ ఉన్నది మనస్సులో నీకది ఉపలభ్యమవుతూ ఉన్నది జనా ఆత్మ జాయంతే ఇది జనా ఈ దేహంతో పుట్టేటువంటి సకల ప్రాణుల ఆత్మ ఈ దేహం ఆ చైతన్యమే సకల ప్రాణుల ఆత్మ ఇది శృతి అని వేదమే చెప్తోంది సో ఆ వేదము నిత్యాత్మనా ఏకత్వం బ్రువతి సో వేదము పుట్టి నశించే శబ్దము అనే విషయం రూపంగా నిత్యం అవుతుంది ఆ మనోవృత్తి రూపంగా మనోవృత్తికి అధిష్టానంగా ఉండే ఆత్మచైతన్య రూపంగా అది నిత్యము అని చెప్పి అలా చెప్తోంది అలా చెప్తేనే రుక్కు మొదలైనటువంటి రుక్కు యజుహు మొదలైనవి వేదవాక్యములు ఉన్నాయి వాటికి నిత్యత్వము అవి నిత్యములు అని చాలా యోగ్యంగా ఉంటుంది సమంజసహస్యా ఇప్పుడు మనం ఏదైనా చెప్పేమంటే అడ్డగోలుగా చెప్పకూడదు బండపడిగా చెప్పకూడదు యుక్తిగా చెప్పాలి మాట్లాడక ఇలా చెప్పింది తీసుకో అని చేపముందు మింగినట్టుగా మింగాలన్నట్టు చెప్పకూడదు యుక్తియుక్తంగా చెప్పాలి కాబట్టి వేదములు ఓ శబ్దం వల్లించి అగ్ని సో అగ్నిమీలే అని అని ఇది నిత్యము అంటే ఎలా నిత్యం అది శబ్దరూపంగానే నిత్యమంట వా శబ్దరూపంగా నిత్యం అంటే ఈ శబ్దం పుట్టింది తస్మాత్వా తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశం పుట్టే ఆకాశానికి గుణంగా శబ్దం ప్రకటమైంది ఆకాశం పుట్టకముందు ఏముంది ఆత్మ ఉంది మరి శబ్దం పుట్టకముందు ఆత్మ ఉంది కదా శబ్దం పుట్టిన కార్యం కాబట్టి వేదము కార్యరూపంగా నువ్వు స్వీకరిస్తే అది నిత్యమవుతుందా నిత్యమవుతుందా అనిత్యమవుతుంది కాబట్టి ఆత్మ చైతన్యము విజ్ఞానము శుద్ధ జ్ఞాన రూపంగా నువ్వు వేదాలను స్వీకరిస్తే ఋగ్వేదము మొదలైన వాటికి నిత్యత్వము చక్కగా కుదురుతుంది కాబట్టి ఆత్మ చైతన్యములో దాన్ని అంతర్బాధకం చేయాలి అంటే స ఆత్మ దాన్ని మనోమయ కోశంలో అంతర్భాగం చేస్తే అప్పుడు అది ఆత్మచైతన్యంలో అంతర్భాగం అయ్యి ఆ రకంగా నిత్యమవుతుంది కాబట్టి అదే మనం అలాగేనే అర్థం చేసుకోవాలి ఆ మంత్రం కూడా మనకు అలాగే బోధిస్తోన్నది తర్వాత రుచో అక్షరే పరమే వ్యో మన్షేదు ్రవర్ణ ఓ మంత్రం కూడా ఉంది అలాగ మంత్రవాక్యం అలా ఉంది ఏమిటంటే రుచహ రుచహ రుక్కులు అంటే రుక్కులు అంటే రుక్కు మంత్రములు ఋగ్వేదానికి సంబంధించిన మంత్రాలు ఇవి ఎక్కడున్నాయండి రుక్ రుక్కులు ఎక్కడున్నాయండి అక్షరే పరమే వ్యోమన్ వ్యోమన్ ఆకాశం ఈ ఆకాశమేనా కాదు పరమే వ్యోమన్ పరమాకాశము నుండి ఉన్నాయి అంటే పరమాకాశం అంటే ఈ ఆకాశానికి కూడా తండ్రి అనదగిన లేకపోతే జన్మస్థానం అనదగిన ఉన్నాయి ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ దాంట్లో ఉన్నాయి పరమే వ్యో స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందే అది అక్షరము అది వినాశము లేనిది దాంట్లో పుట్టి దాంట్లో వృత్తి రూపంగా ప్రకాశించేటువంటి శబ్ద రూప రసస్పర్శ గ్రంథాదులకు వినాశం ఉన్నది కానీ ఆ స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్కి వినాశము లేదు సో దాంట్లో ఉన్నాయి వినాశము లేని అక్షరే పరమే వ్యోమం ఏమిటి రుక్కులు సరిపడిందా ఇప్పుడు కాబట్టి మనోమయ కోశంలో ఉన్నాయని స్పష్టమైపోయిందా లేకపోతే బయట ఉన్నాయా పరమే వ్యోమం ఇప్పుడు రుచ వ్యోమన్ అంటే బాహ్యాకాశముందు శబ్దరూపంగా ఉన్నాయని చెప్పచ్చు కానీ అలా చెప్పలేదు అక్షరే పరమే అని వేసి బాహ్యాకాశాన్ని నిరాకరించి చిదాకాశము నందు ప్రకాశిస్తున్నాయి ఆ చిదాకాశము అక్షరము దాన్ని బట్టి ఈ వేదాలకు నిత్యత్వం వచ్చింది కాబట్టి అలా మనం అర్థం చేసుకోవాలి ఆ ఆకాశాన్ని ఇంకా చెప్తున్నారు ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు ఎస్మిన్ ఏ చైతన్యమును ఏ చిరాకాశమునందు విశ్వే దేవా అన్ని దేవతలు అధినిషేధు అధి అధిష్ఠాన రూపంగా నిషేధు నివసించి ఉంటాయో అంటే దేవా అంటే ఇంద్రియాని కన్ను ఒక దేవత రూపజ్ఞానం కలిగిస్తుందిగా దివ్ అంటే జ్ఞాన జ్ఞానము ప్రకాశము కన్ను రూపజ్ఞానాన్ని ఇస్తుంది ఇదో దేవత చెవి ఒక దేవత ముక్కు ఒక దేవత ఈ విధంగా ఎన్ని దేవతలున్నాయి ఐదువి ఐదవి పది దేవతలున్నాయి మనస్సు పదకొండు దేవతలున్నాయి ఈ పదకొండు దేవతలు దేని ఎందు ప్రకాశిస్తున్నాయండి ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది పశ్యం చక్షుఃవన్ శ్రోత్రం అని ఈ ప్రధాన జకంలో ప్రక్రియ ఉంటుంది ఇప్పుడు మనుషులున్నాడు వాడు పచన్ వంట వండుతూ కుక్ అనబడతాడు ఇప్పుడు ఈ కుక్ అన్నది అది ఇన్సిడెంటల్ స్టేటస్ అంటారా లేకపోతే వాడే నిజంగానే కుక్ అంటారా స్వతహాగా కుక్ కాదుగా సో వంట వండుతూ కుక్ పాట పాటుతో సింగర్ పరుగులెత్తుతో జాగర్ ఆర్ రన్నర్ స్వతహాగా ఈజ్ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ రైట్ అలాగే ఈ ఆత్మ చైతన్యం ఉందే పశ్యం చక్షుః చూ చూచుట అనే క్రియను చేస్తూ కన్ను అవుతుంది అది వినుట అనే క్రియని చేస్తూ చెవి అవుతుంది కాబట్టి ఇంద్రియాలన్నీ దేనియన్ను ఉన్నాయి ఆత్మ చైతన్యమునందే ఉన్నాయి ఎలాగైతే కుక్ రన్నర్ మొదలైతే సింగర్ మొదలైన పాత్రలు ట్రోల్స్ అన్నీ ఎలా అయితే ఒకే వ్యక్తి అలాగే ఇంద్రియములన్నీ కూడా ఆత్మ చైతన్యమునందే అవి అధిష్ఠితములై దాని ఎందే ఉన్నవి దానికి బయటకు వచ్చేయంటే వాటికి ఉనికి లేకుండా పోతున్నాయి ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు ఇది అధ్యాత్మంగా చెప్పాను లేకపోతే బ్రహ్మ సర్వ జగద్వ్యాపకమైన బ్రహ్మ ఈ ఇంద్రుడు వరుణడు అగ్ని వీళ్ళందరూ ఎక్కడున్నారండి ఆ దే ఆ బ్రహ్మ ఎందే ఉన్నాడు సో బ్రహ్మేశా నాచ్యుతేషాయ అని ఆదిత్య హృదయంలో వాక్యం ఆపించారు బ్రహ్మ విష్ణు రుద్రుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళ ముగ్గురి పైన అధిష్టాన దేవత వీళ్ళు ముగ్గురు పై దేవత ఎవరో సూర్యుడు వీళ్ళు ముగ్గురు పైన వాళ్ళు ఉంటారు నేను హిరణ్య ఉంటాను చూడండి ఆయన ఏ ముగ్గురు ఉంటారు లేదు పరబ్రహ్మ పరబ్రహ్మ నుంచే క్రియేషన్ చేస్తే బ్రహ్మైంది మరోటి విష్ణు మరోటి శివ రుద్ర ఈ ఈ మూడు క్రియలని జగత్కార్యములను చేస్తూ ఉండేటువంటి ఆ పరబ్రహ్మయే ఇదిగో సూర్య రూపంగా ఉన్నాడు సో ది ఐడియా ఈజ్ ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధం దేవతలందరూ కూడా ఆ పరబ్రహ్మయందే అంగములుగా నిలిచి ఉన్నారు అని కూడా అలాగే అధ్యాత్మార్థం కాకుండా అధిభూత కూడా చెప్పొచ్చు కానీ వాస్తవంలో శంకరుడు ఈ రెండర్థాలు చెప్పి పరమే వ్యోమం దగ్గర మీరు తీసు చూస్తూ తెలుస్తుంది ఆయన అన్నారు అధ్యాత్మే బాగుంది అన్నారు ఆయన పరమే వ్యోమన్న అధ్యాత్మార్థం ఈ వ్యోమం అండి ఈ ఆకాశమే శృతి చెప్పేటువంటి ఆకాశం ఇదే ఆదేశ్రాహ్మణం ఏమిటి ఆదేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునా తరే వశిర యజురే రుద్ధిణ పక్ష సామోత్తర పక్ష అయిపోయింది అక్కడికి మూడు అయిపోయాయి యుగస్వాములు అక్కడికి పక్షి ఆదేశ ఆత్మా ఆ పక్షి యొక్క మధ్య భాగం ఉందే అది ఆదేశ ఆత్మ అంటే మధ్య భాగం ఆదేశండి ఆదేశం ఏమిటండి అంటే ఆదేశ అంటే అత్ర ఈ ప్రకరణంలో ఆదేశ ఆదేశ శబ్దానికి అనేక అర్థాలున్నాయి ఆదేశ అంటే మ్యాండేట్ అని అర్థం అలా తీసుకోకూడదు ఇక్కడ ప్రకరణం చూసుకోవాలి ప్రకరణం ఏమిటి రుక్కు యజుస్సు సామా ప్రకరణం కదా ఆ ప్రకరణాన్ని బట్టి ఇక్కడ ఆదేశ అంటే బ్రాహ్మణం అని అర్థం వేదములో రెండు భాగాలుంటాయి మంత్రము బ్రాహ్మణము మంత్రబ్రాహ్మణయోర్వేదనామధేయ అని సూత్రం అది జేవిని మహర్షి సూత్రం మంత్రానికి బ్రాహ్మణాలకి కలిపి వేదము అనిపే ఆ బ్రాహ్మణాన్ని పక్కన పెట్టండి అన్నారు దయానంద సరస్వతి ఆర్య సమాజ ఫౌండర్ అన్నారు మంత్రమే అని ఆయన ఉన్నారు కొని మంచిదే ఇప్పుడు రామాయణం భారతం కలిస్తే హిందూ సంస్కృతి అయిందని నేను అన్నాను అంటే ఒకవేళన్నారు మాకు భారతం వద్దు రామాయణమే అంటే శుభం భూజాత చిరంజీవాని రామాయణమే నువ్వు బాగా పారాయణించే నువ్వు కృతార్థులతో తప్పే ఉంది దాంట్లో ఆయనకి బ్రాహ్మణం నచ్చలేదు ఏదో కొన్ని కారణాల వల్ల సో మొత్తానికి వైదిక సంస్కృతిలో మంత్ర బ్రాహ్మణ యోహ వేదనామధైర్య మంత్రము బ్రాహ్మణము రెండు కలిపి తీసుకుంటాం మనం అసలు ఉపనిషత్తులన్నీ బ్రాహ్మణాల్లోనే ఉన్నాయి ఒక్క ఈశావాస్యం మినహాయిస్తే అంచేత ఈశావాస్యానికి సంహితోపనిషత్తు అని పేరు ఎనీవే సో ఇక్కడ ఆదేశ శబ్దానికి బ్రాహ్మణము అర్థం అవును బ్రాహ్మణానికి ఆదేశం పేరు ఎక్కడి నుంచి వచ్చింది మీనింగ్ ఉండాలి కదా ప్రకరణం ఒక్కటే కాదు మీనింగ్ కూడా చూసుకోవాలి అతిదేష్టవ్య విశేషాన్ అతి దిశతీ అంటే మ్యాండేట్ చేస్తుంది అతిదేష్టవ్యములు అంటే కర్తవ్యములు మనము చేయదగిన కర్మల యొక్క వివరాలనన్నింటినీ విశేషములు అంటే వివరాలు ఆ వివరాలనన్నింటినీ ఈ బ్రాహ్మణ భాగమే మనకి బోధిస్తూ విధి రూపంగా విధిస్తూ ఉంటుంది కాబట్టి ఆదేశ ఆదిశతి ఇతేశ అలా ఆదేశం చేస్తూ ఉంటుంది కనుక బ్రాహ్మణ భాగానికే ఆదేశ అని పేరు ఇప్పుడు ఆ ఆదేశమే ఇక్కడ ఈ పక్షికి ఈ పక్షికి ఇక్కడ ట్రంక్ కింద మనం భావన చేస్తున్నాం తర్వాత వాక్యం ఏంటి అథర్వాంగిరసపుచ్ఛం ప్రతిష్ట కదా అథర్వణాంగిరసాచ దృష్టామంత్రా బ్రాహ్మణ శాంతి పౌష్టికాది ప్రతిష్టా హేతు కర్మ ప్రధానా ఇప్పుడు ఈ పక్షికి తోక పుచ్చం ప్రతిష్ట నావిగేటింగ్ ఎయిట్ పక్షి గాల్లో కింద పడిపోకుండగా సరైన మార్గంలో దానిని నడిపించేటువంటి నావిగేటర్కి పుచ్చమ్మని పేరు విమానానికి ప్రతిష్ట ఏమిటండే తోక ఆ తోకలో ఉంటుంది అసలు విషయం అంతా కూడా మీకు గుర్తుందో లేదో నైన్ బై తర్వాత సరిగ్గా పదిహేను రోజులకో ఇరవై రోజులకో నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాను మళ్ళీ ఇంకో విమానం న్యూయార్క్లో కూలిపోయింది అది యాక్సిడెంట్గా కూలిపోయింది అది అటు సౌత్ అమెరికా వెళ్తున్నటువంటి యూనాస్ ఎయిర్దేస్ ఎక్కడికో వెళ్తున్న విమానం ఒకటి అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ తోటి న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్ నుంచి లేచింది బ్రాంక్స్ అని ఉంటుంది న్యూయార్క్లో బరో దాంట్లో పడింది వచ్చి అది టెర్రరిస్టేమో భయపడిపోయారు అందరూ అది టెర్రరిజం కాదండి మీ ఇంజిన్ అది విమానంలో ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ ఎక్కడొచ్చిందంటే తోక ఫెయిల్ అయింది ఫెయిల్ అవడం ఊడి పడిపోయింది తోక ఆ తోక ఇలాగా దానికి కనెక్షన్ చేస్తుంది కదా తోక ఊడి కింద పడిపోయింది తోక ఊడి పడిపోవడంతో మొత్తం విమానం వంట పడిపోయింది సో ప్రతిష్ట గాల్లో నీలి తోక అంచేతనే ఉత్తిగా పుచ్చం అని ఉండదు అథర్వాంగిరస పుచ్చం అని పుచ్చం ప్రతిష్ఠ ప్రతిష్ఠ కూడా ఉంటుంది ప్రతిష్ఠతి అనే దీని కారణంగానే అది నిలిచి ఉంటుంది సో ఈ పుచ్చం ఏమిటో తెలిసిన అథర్వాంగిరస అథర్వాంగిరస అంటే అథర్వణాంగిరస్ అని ఒక మహర్షి ఆయన పేరు అథర్వణాంగిరస్ అన్నా కూడా ఉంటుంది మంత్రంలో ఒకప్పుడు ఆ నకారం వినపడుతుండే ఒకప్పుడు వినపడదు వైదికల్లో మంత్రాల్లో అన్ని రకాల ప్రయోగాలు ఉంటాయి సో మనం చెప్పుకునేప్పుడు కరెక్ట్గా చెప్పుకోవాలి అథర్వాంగిరస్ అంటే అథర్వణాంగిరస్ అని అర్థం అని ఈ అథర్వణాంగిరస్ అని మహర్షి ఉన్నాడు ఆయన ఆయన అంగిరస్సు యొక్క కొడుకు పైగా చలనం లేనివాడు అథర్వ చలనే నిశ్చలంగా అలా వేదాన్ని అధ్యయనం చేసిన మహాత్ము అని చేత ఆయనకి అథర్వణ అని పేరు ఈ అథర్వణాంగిరస్వను ఋషి ఈయన చేతను దర్శింపబడినటువంటి వేద భాగం ఉన్నది మంత్రాలు ఉన్నాయి బ్రాహ్మణము ఉన్నాయి ఆ మదొక అథర్వవేదం రుక్కు యజుస్సు సాము అయిపోయింది కదండీ ఇప్పుడు ఇంకా అథర్వవేదం అథర్వవేదము అంటే ఆయన అథర్వణాంగిరస్సనే మహర్షి చేత దర్శింపబడిన వేదము దాంట్లో మంత్రభాగము ఉన్నది బ్రాహ్మణము ఉన్నది ఆ బ్రాహ్మణం యొక్క విశేషం ఏమిటంటే దాంట్లో స్వర్గాది లోకాలని పొందించేటువంటి యజ్ఞయాగాది క్రతువులు అధికంగా యజుర్వేదంలో ఉన్నాయి అగ్నిష్టోమము మొదలైంది అథర్వణ వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణం ఏది ఆ మంత్రాలు కూడా వాటి విశేషం ఏమిటంటే శాంతిక పౌష్టిక కర్మలకు సంబంధించిన మంత్ర సముదాయం అంతా అక్కడ ఉన్నది ఈ లోకానికి సంబంధించిన మంత్రాలన్నీ అక్కడ ఇప్పుడు ఒక ఒక కష్ట స్థితిలో ఉన్నాం ఏవో కొన్ని కష్టాలు వచ్చాయి ఈ కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాల నుంచి బయటపడడం కోసం మనం ఏదైనా కర్మ చెయ్యాలి ఆ కర్మకి శాంతి కర్మ అనిపేరు శాంతిక అంటే శాంతికి సంబంధించినది శాంతిక శాంతిక ప్రతిష్టా హేతు కర్మ సో ఈ దుఃఖాలన్నీ తొలగి శాంతి నెలకొని మనిషి జీవితం స్థిరపడాలి ప్రతిష్ట దానికి సంబంధించి ఆ విధమైన స్థిరత్వాన్ని ఇచ్చే కర్మ ప్రతిష్టాహేతు కర్మ ఆ కర్మని ప్రధానంగా బోధిస్తాయి ఈ అథర్వణ వేద మంత్రాలు ఇంకా పౌష్టిక కర్మ శాంతి కర్మ అంటే ఆపదలు పోగొట్టేది పౌష్టిక అంటే ఆపదలైతే లేవు కానీ ఉన్నదానికంటే ఇంకొంచెం పుష్టి కావాలి పుష్టి అంటే ధన ఇప్పుడు పది రూపాయలు లక్ష రూపాయలు ఉన్నాయని కొన్ని పది లక్షలు కావాలి కాబట్టి ఏదైనా మరి వ్యాపారం చేయాలి వ్యాపారంలో లాభాలు రావాలంటే కొంత పౌష్టిక కర్మ మన అథర్మ వేద మిత్రులను అడిగితే వాళ్ళు చెప్తారు మామూలుగా లోకంలో ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ జాతకాల వాళ్ళు వాస్తు వాళ్ళు వాళ్ళందరూ చెప్పే ఇవే రుద్రాక్షల వాళ్ళు ఇవన్నీ పౌష్టికాలు ఇవన్నీ సో ఈ అథర్వణ వేదంలో పౌష్టికాలు ప్రధానంగా ఉన్నాయి అక్కడి నుంచి ఈ వాస్తులు ఇవన్నీ అథర్వణ నుంచి వచ్చినవి ఈ లోకానికి సంబంధించినటువంటి వేదం అని సో ఇప్పుడున్న ధనం కంటే ఎక్కువ ధనం కావాలి పౌష్టికం ఇప్పుడున్న పిల్లల కంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు కావాలి పౌష్టికం ఏదో ఇలాంటివి మనుష్యుల కోరికలకి ఏమన్నా ఒక వ్యవస్థ ఉన్నదా ఏ పిచ్చి పిచ్చి కోరికలు తొంభై రకాల కోరికలు ఉంటాయి ఆ కోరిక కోరికలు చూస్తుంటే కూడా ఆశ్చర్యం ఈవెన్చువల్లీ యూ విల్ నీడ్ ఏ బిగ్గర్ కార్ అంటాడు అంటే ఇప్పుడున్న కార్ కంటే బిగ్గర కార్ నువ్వు ఇంకా కోరుకున్నావా లేదా అదే నేను ఇంకా అనుకో అయితే అనుకో ఇప్పటి నుంచి అని అది ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పటి నుంచి వీడి మనసులో ఆ కోరికలా యుల్ నీడ్ ఎ బిగ్గర్ కార్ ఎంతో ఇలాగే కోరికలు ఉంటాయి అసలు కారు లేనివాడు బానే ఉన్నాడు ఒక కారు ఉన్నవాడికి ఇంకా బిగ్గర కార్ కావాలని కోరిక ఈ పౌష్టిక పుష్టిగా ఉంటుంది ఈ కారు అయితే సన్నగా ఉంది కొంచెం పెద్దదిగా ఉంటుంది సో ఈ పౌష్టికారు ఆది ఆది శబ్దం చేత ఏదో శత్రు విజయమని ఇలాంటివి వాళ్ళు ఇంకా లక్ష ఉంటాయి దాంట్లో ఈ మనుషుల యొక్క కోరికల రూపాలని బట్టి వీటికన్నిటికీ కర్మలున్నాయి ఈ కర్మలు ప్రధానంగా ఉంటాయి అధర్వణాంగిర సమంతరా వాటిని అధర్వణాంగిరస్సోనే మంత మహర్షి దర్శించాడు అవి ఈ లోకాల్లో మనిషిని బాగా పుష్టి చేసి నిలబడతాయి కదా అవి ముందు చూసుకోవాలి కదండి అంచేత దాన్ని పుచ్చ స్థానంలో వేశాను ప్రతిష్ట ప్రతిష్టని కూడా కలిగిస్తాయి ఇంతకీ వాచనికి వచనం అలా చెప్పిందే ఏదైనా కొంత యుక్తి కుదురుతే సరిపెట్టుకోవడం లేకపోతే వచనంతో సరిపెట్టుకోవడమే సో అథర్వాంగిరసపు అక్కడికి మనోమయ కోసం పూర్తయింది మనోమయాత్మ ప్రకాశక సో తత్ అంటే తస్మిన్ ప్రకరణే ఈ మనోమయ కోశానికి సంబంధించిన విషయంలో ఈ మంత్రము గలదు మనోమయ మనోమయ కోశాన్ని గురించి నాలుగు మంచి మాటలు చెప్పే ఆ మనోమయ కోశం యొక్క స్వరూపాన్ని మన ముందు ప్రతిపాదించేటువంటిది మనోమయాత్మ ప్రకాశక మనోమయాత్మ కదా అది దాన్నే ఆత్మ అనుకుంటాడు కదా ఆ మనస్సులో కోరికలన్నీ నావే నేనే అలాగనమాట సో ఎనీవే మనోమయాత్మ ప్రకాశక శ్లోక మంత్రహతి దానికి సంబంధించిన మంత్రం ఒకటి కలదు పూర్వం పోవద్దు ఇంతకు ముందు ఈ వాక్యం ఎన్నో చెప్పాం కదండీ అలాగే ఇక్కడ కూడా అర్థం చూసుకోండి మళ్ళీ ఇక్కడ తత్ తస్మిన్ సప్తమీ భక్తిలోపశ్చాంత సహాయ చెప్పక్కల ఆల్ దట్ ఈ ఆనందం బ్రహ్మణో విద్వాన్ విభేతి కదానేతి భాష్యం యో వాచో నివర్తంతే మనసా సహ ఇత్యాది అంతే రాసే రాయన ఇంకా అంతకంటే ఏం రాయలేదు అంతే భాష్యం దానికి అంటే ఈ మంత్రము కొంచెం మార్పుతోటి మళ్ళీ రాబోతోంది నీభేతి కదా చనేతి ఇక్కడుంది న విభేతి కుతశ్చనేతి అక్కడుంది అక్కడ అలాగూ చెప్పబోతున్నారు కాబట్టి ఇంకెన్ని చోట్ల వ్యాఖ్యానం చేస్తావు తా దాంట్లో వ్యాఖ్యానం చేయడానికి ఏం లేదు సింపుల్గానే ఉంది అది నువ్వు చూసుకో అని ఆయన ఈ లెఫ్ట్ ఇట్ పైగా ఎవరూ చెప్పబోతున్నారు ఆయన ఏమని చెప్తారంటే మనోమయేచ ఉదాహృతం మంత్రహ మనసో బ్రహ్మ విజ్ఞాన సాధనత్వాత్ త్రహ్మత్వమధ్యారోప్య అని చెప్పబోతున్నారు ఆ మాట ఎక్కడ చెప్తారంటే ఆ చెట్ట చిగురిని ఈ ్రహ్మవల్లిలో ఆఖరి అనువాకం దగ్గర ఈ మాట అనబోతున్నారు అక్కడ అక్కడ శంక చేసుకున్నారు ఈ మంత్రం ఇక్కడ ఉంది మళ్ళీ మనోమయ కోశం దగ్గర కూడా ఉంది కదా అక్కడ బ్రహ్మని బోధిస్తూ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని బ్రహ్మానందాన్ని తెలుసుకున్నవాడు ఇక్కడ బ్రహ్మ అక్కడ బ్రహ్మ రెండు చోట్ల బ్రహ్మాని అని ఓ శంక చేసుకున్నాడు రెండు చోట్ల ఎందుకంటే ఓ చోట కదా అంటే మొత్తానికి బ్రహ్మేణ రెండు చోట్ల బ్రహ్మే అక్కడ బ్రహ్మణ అని ఉంటే బ్రహ్మ కాకపోతే ఎలాగా రెండు చోట్ల బ్రహ్మే కానీ చిన్న చిన్న తేడా ఉంది ఏమిటా తేడా అంటే ఆ చిట్టజీవుడిని చెప్పింది అది సచ్చిదానంద బ్రహ్మ గురించి చెప్పిన మంత్రం అది జ్ఞానానికి సంబంధించింది సచ్చిదానంద ఆత్మయే బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి విద్వాంసుడు అక్కడ అక్కడ అర్థం అది అక్కడ మనకు వస్తుంది మరి ఇక్కడ ఇక్కడ అంటే ఇంకా వీడు సచ్చిదానంద బ్రహ్మదాకా రాలేదు ఇక్కడ ఇంకా దీనిపైన విజ్ఞానమయ ఉంది ఆ తర్వాత ఆనందమయ ఉంది ఆ తర్వాత బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఆనందమయాన్ని కూడా అధిగమించిన తర్వాత బ్రహ్మ వస్తుంది కాబట్టి అయితే మరి ఇక్కడ ఇక్కడ ఈ మంత్రం ఎందుకు చెప్పారంటే దో దేర్ ఆర్ వేరియస్ లెవెల్స్ ఫైవ్ లెవెల్స్ చెప్పేమే కానీ ఈ ఫైవ్ లెవెల్స్ కూడా బ్రహ్మే బ్రహ్మకంటే భిన్నంగా ఉన్నాయా గత గత క్లాసులు అన్నీ నేను అదే చెప్పుకొస్తున్నా కదా అన్నమయమని అన్నమయాన్ని విధులు పెట్టేసి ఆ పక్కన పారేసి మనం పట్టుకున్నామని కాదు ఇదే అన్నమయం ప్రాణమయంలో విలీనమైపోతుంది అన్నమయమో ఆత్మ అది ఆత్మే ప్రాణమయంలో విలీనమైపోతుంది ఇప్పుడు ప్రాణమయమో ఆత్మ ఆత్మ అంటే బ్రహ్మ అది మనోమయంలో విలీనం అవుతుంది ఇప్పుడు మనోమయము ఆత్మ అంటే బ్రహ్మ కాబట్టి మనోమయమునందు బ్రహ్మత్వ బుద్ధిని చేయాలి అలా చేస్తే వాడు అనేక ఫలాల్ని పొందుతాడు ఆ అంతఃకరణ శుద్ధి ఇలాంటివన్నీ వస్తాయి అటువంటి బ్రహ్మత్వ బుద్ధిని చేసినట్లయితే దానికి సంబంధించి ఈ మంత్రము మనోమయమునందు బ్రహ్మత్వ బుద్ధి నువ్వు అంటే బ్రహ్మత్వ బుద్ధిని చేయడం అంటే మనోమయము బ్రహ్మ అని నువ్వు ఉపాసన చెయ్యి ఎటువంటి బ్రహ్మ యతో వాచో నివర్త ఏ బ్రహ్మనైతే వాక్కులు వర్ణించుదాలవో అప్రాప్య మనసా సహ మనస్సు కూడా ఏ బ్రహ్మనైతే పొందలేక వెనుదిరుగును అంటే మనోగోచరము కూడా ఏ బ్రహ్మ కాబోదు మనోమయ రూపంగా ప్రకటమవుతున్నప్పటికీ మనోమయానికి అతీతంగా వస్తుత నిలిచి ఉంటుంది అంతే కదండి ఇప్పుడు బంగారము నెక్లెస్ రూపంగా ప్రకటమైనా నెక్లెస్ నామరూపములకు బంగారం అతీతంగా ఉంటుందా ఉండదా ఉంటుంది ఒకవేళ నెక్లెస్ నామరూపాలకు అతీతంగా లేదనుకోండి నెక్లెస్ చేరిపించేస్తే బంగారం కూడా పోవాలి పోతోందా పోవటం లేదు బంగారం మిగిలి ఉంటుంది అంటే నెక్లెస్ నామరూపముల్లో వ్యాపించి ఉన్నను దానికి వాటికే అతీతంగా ఉన్నది ఇటు పెర్వేట్స్ ది నెక్లెస్ యట్ ఇటు ట్రాన్సెండ్స్ ది నెక్లెస్ అలాగే ఈ బ్రహ్మ మనోమయమును వ్యాపించి ఉన్నను మనోమయమునకు అతీతంగా ఉంటుంది అంచేతనే అప్రాప్యమనస ఆ బ్రహ్మ యొక్క బ్రహ్మ ఆనంద స్వరూపం దానిని ఎవడైతే తెలుసుకుంటాడో నా విభేతి కదాచనేతి వాడికి సంసార భయం అన్నది ఏ కాలమునందయినూ ఉండదు అని మనోమయమునందు బ్రహ్మను భావన చేసే సందర్భంలో బ్రహ్మ యొక్క మహిమను చెప్పేటువంటి మంత్రము ఆ రకంగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి మనోమయమునందు బ్రహ్మని భావన చేయడం ఇలాగా ఇది కఢోపనిషత్తులో వచ్చింది బాగా విస్తారంగా యచ్చే ద్వాంగ్ మనసి ప్రాజ్ఞ తదిచ్చే ఛాంత ఆత్మని ఆ శాంతం ఆత్మానం మహతి తది ఎట్సెట్రా ఎట్సెట్రా వాక్యం అక్కడ ఎలా నేను మీకు గుర్తు చేస్తున్నాను వాగింద్రియం ఉన్నది ఎప్పుడు వాగుతూ వాగింద్రియం ఈ వాగింద్రియాన్ని మనస్సులో విలీనం చేయాలి ఎప్పుడు వాకూడదు నేను అంచేతన ఏం చేస్తానంటే గట్టిగా వాగుతూ ఉంటాను కదండి అందరికంటే ఎక్కువ వాగడమే నా పని కదా అంచేతనే ఈ వాగడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ మాట్లాడతాం